పట్టతరము గాదు పదిహేడు పట్టతరముగాదు పాతాళమునంటి బ్రహ్మపట్టణమునకు బచుడు బ్రమలు విడచి దాని ప్రాప్తిని గనవలే అఖిల సంగ ఆత్మలింగ భావము కొలిమి మంటకు గాలితిత్తి తిత్తికి కదిలించుకట్టె కట్టెకు చివర కూర్చొని కదిలించుచున్న వ్యక్తి ఎలాగ అనుసంధానమై ఉన్నారో అలాగే శరీరములో ముక్కులోని శ్వాసకు ఊపిరితిత్తులకు తిత్తులకు బ్రహ్మనాడికి నాడికి చివరలో అన్నిటినీ కదిలించు ఓ ఆత్మ శ్వాసను చలింపజేయు శక్తి మన శరీరములో బ్రహ్మనాడియందు ఎమిడి ఉన్నది బ్రహ్మనాడియందున్న శక్తియే శ్వాసకు కారణము అదియే శ్వాసకంటే వేరై దానికి ఆధారముగా ఉన్నది కావున దానిని పరమ చిలుక అని పిలుస్తున్నాము ఆ పరమచిలుక అనబడు శక్తి బ్రహ్మనాడి చివరి భాగము మొదలుకొని పైన కపాలస్థానము వరకు వ్యాపించి ఉన్నది ఆ శక్తిని ప్రపంచ భ్రమలు విడచి అన్ని విషయములను మనసుచే మరపించవలయును అట్లు చేసిన చేసినప్పుడే శ్వాసకంటే పరముగా ఉన్న శక్తి శ్వాసను నడిపించు ఆత్మశక్తి మరియు బ్రహ్మనాడిలో ఆధార కమలమునుండి సహస్రార కమలము వరకు వ్యాపించి ఉండు శక్తి తెలియును అదియే ఏ ఆత్మదర్శనము అని చెప్పవచ్చును